padu kula daiva ma kanula karavara rachana maina nivae tani odu nirusoundaryalavanya mula tani odu nirusoundaryalavanya mula vinudase కాళ ఉపరీ కలదోనె తరిపోయే కాలమంతయుపరీ కలదోనె తరిపోయే నీల ఎ मारी पालिंतु वनु धैर्य मेरे जो वो है मारी व्याली ले आए प्रदी फूल मेरे रमाए नरग मुनज ले रो निरुगान लेनिया रा निमुज ముదమేయుగే మణిగిరగ ముందు మరిదోదరా గిరుగయే భిగినోగే గిరుగయే భిగి నోగరే కలిగరముని వరదీ విని పరీగల్ గి కరుణర సిలకి ఫే భృగవ తిలకిత ఫే జగ పార్వతి భక్తంకరి శ్రీహరి భగిన భాగదని వరదని అదణ్యపుణ్యశ్రవణకీర్తని జగన్నాథే కరుణాసనాథశ్రీరగీప ప్రియా పే రాకాశ్రీ వదనే రాకాశ్రీ వదనే కవిమల జింత మణిసని సాగర నిరాకార మహోదయ సౌకర్య రత్నాకరంద్రకళా కళ్యాణ మహోత్సవ రే సారాకళై పరశంభు మహిళ్రీనగీప ప్రియవరే సాగర మేఘలా ేళ సకల కమా వందన విలయే కాగత్వేష నిల నిర్మూలిని యాగషిణి అఖిలాండ విదాయిని శ్రీ గూఢకృష్ణ వినుద ప్రసీద ప్రసీదనాదనాది శ్రీనగ ప్రియమా నడిదే క్షణశ్రీ నగది పియ వ రే మధుకైట ఫీ మదన జయ జయశరి మధు కైట ముఖారి మదన జయ జయ శౌరి పులక సంచారి భూమి ధర ధారి ద్వారకా kora garana indu sundara vadana kora garana indu sundara vadana sundari jana vadana kaan ైడంధరీ తులసీవనమాలికా కలిదోర శృంగారులసీవనమాలికా కలిదోర శృంగర ప్రళిజాబూనగాం చల మనోజుల జలజుందర జల జలజ bhawane gidan priya is any more we all please gada mubai ghar ma tere jaivi resi giti vinam bhagita raditi ka ram bhale jalaya sanadi sura ta teji సనాది సురసముదీరా కల్ మహు గసాగరయన పాత రాండరి నవేల్పుగమి కరుణీ చండ జిదలకి జననం భుగాంజే పండగను జుని గత ప్రాణును మరించే మండల రూచిదివి మీచే లామేశ్వరుని ముఖముగాంచు నిమునను బాబుచిదివి గణపతికి వింతగను నీ మహామణిమవర్నిం పలే మరస సంభవము కామరణి సర్వరీశ్వరవదనం సౌందర్యశన శరీశ్వరవదన సౌందర్యశ పవదారి భవం సవాతి మిరణ సర్వో నిర్ణయ సమేత రానతరామృత ధారలను జలకమాచి నినుమాఖ్యమాగమున ననుభూమేచిను విన్ని ఎల బయల ధన ఋషి ఉచి కరువుంటి ప్రమేయ వడం జునాత్మ గుంచి స ప్రుగూఢకృష్ణయ మృగ్గాంచి do oh. కాళలో వాణి కాంతులు ఇలై సే మోరాల ఇంతులై సేవీ మం మోరాల ప్రాంతలోన ఎంత వయసు మాలిరగలరు బాగా ంత కళ్ళు మూడిది నిలది సంత గమునమా పెళ్ళిడి కొని పడిరగరీద కామా కామేశ్వామిని జయమవేష్ ప్రేమ పాడు నేమి యమరీ ఆసు రావీతాత్మ వాసు భాష మూల ఆసలు మాని ఆసలు నందై ఆసుమనోజ్ఞము ఆశు ధాసు వినోదం ఆశుహాదిశయమును కనుమని దోషిలోకి తైభవము గరిత కరణీ కరణీ వువోరకు వారీకైనా వెంకాదారణీ వెంకాదారాణీ కరుణ లేఖ పరిశీపకజన్మసార్థకము బహుజన్మార్జిత పుణ్యబలము పరదేవత భూవనారద దర్శనీయమతి గణనీయము కరము గరీర తలి రావో గరి అండా మన జ్ఞాన తొట్ట గే బ్రహ్మాండ మన పరుపు గర జీ మన పులిసి పలకృష్ణుని పవళి లాంటి సమే మోర్చరు మెడేసి కాతు జన గుణి నుంచి చందని చింతలన చామంతని అతసాపీ గమని వెన్న నేతి ముదృష్ణుని నోటోధిగోటీ బిజకుమోదు పదములేవ రూపుని మదిలో మది లో రా సేవన చువేరీ ప్రకటం బుగలక చింతదిగనాడి ఏకమే ద్వీతయునిలోచేరీ లోకమంతా భిన్న మనిజూడగోరీ आले अजमा महालक्ष्मी ननेले मनी अनजो प्रज्ञदो श्री कृष्ण काव मनी अनजो आज्ञ वेगमे कृष्णना कुय मनजो आनंद दी कृष्ण ब्रव मनी अनजो శ్రీచక్ర నగరం పునా శ్రీ బిందు పీఠాగ్ర పాగంపునా పంచబ్రహ్మల దొడ్డెలో పవడింపజేసి నిన్ను జనని మీరుగడలయింపు మీరా జ్వలపాటలు వారుల నీళ్ల తోచు చంద్రులా ముఖమునకు చంద్రుడోడు జనని నీ ముఖమునే జలమునకు తల్లిమునని నిన్ను శివుని వామంగు ృంగార భనవరకుడి <imitar> శవసుందరుణి ఉరళి మురళి త్యావసుందరు ఉరళి చలగా ధూరాలు ధూరాలు వసభద్రంపై అడుగుల రే పూలదిగా పొలరిలో మాటుగా For the love of God Tee-dee-dee-go. ಓ ತಾವು ಇಲ್ಲಿ ಇತ್ತು ತಾವು ಮತ್ರ ಏಹೂ ಜನ ಬಬಾಯ್ ಬಾರ್ಲಿ ಇಕ್ಕರವಿನು ಬಾರ್ನಿ ಇಸಲೈಸಿ ಚೆತೆ ಬಾಯ್ ಬಾರ್ದ ಬಾರ್ದ ಇಂತು ಮಲ್ಲಿಸೆ ಲೋ ಬಾರ್ ಕೂಡಾವೆ ಮರಿ 12 13 ಲಕ್ಕಿ ಬಡೇ ಬಡೇ ಬಾರೇ ದಾನಿ ಜನ್ನಿ మల్లేశ్వర్లో కొంచెం నాన్న లడని వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చింది మల్లేశ్వరు ఎనిమిది ఎంతలో వచ్చింది మల్లీస్ ఎప్పుడు వచ్చింది ఎనిమిదిలో వచ్చింది యాభై లో యాభై యాభై కొంచెం బాగా మనసులు పట్టినాయి మానేసా మానేసినా కూడా ఇంకా కానాలన్నాయి ఆపరేషన్ కూడా వచ్చేస్తున్నాడు పదం అయితే అన్నీ బెడ్రెస్టెంట్కి కథలు చెప్పా కూడా స్వన్ అయితే చెప్పిన మసానికి కట్టేయమన్నాడు వాడికి వేసినట్లు అప్పుడు మనసాల్లో వేయించి కథలు కంటే ఉండాలి ప్యాటండి పిల్లవాడు వెళ్తాకంటే మనసానికి అప్పుడు ఎప్పుడు మనసానం మీద కూర్చుని కథలు చుట్టూ ఉండేదాన్ని ఒకవేళ ఐదేళ్ళ వాడుతుంది డెవలప్లో పని ఉంటాయి కదా అందుకని అమ్మయ్య నాకు బయటస్ట్ అయితే మనసులో మనసు మీరు అమ్మ కరో చెప్పిందని చెప్తాడు అందుకని అమ్మా అన్నయ్య కరో చెప్తా ఉంటా నాకు పాటలు ఇష్టం నువ్వు అప్పుడే మళ్ళీ అసలు అన్నీ పాటలు వచ్చింది అప్పుడు నాకు పాడేదాడు ఈ గొడవల్లో మనసు విదైపోయి పాడేదాడు ఇప్పుడు ఇవన్నీ కృతులు ఏమిటి మళ్ళీ మళ్ళీ ఈశ్వరులో పాటలు ఇవన్నీ వాడిని కూర్చో వాళ్ళని పడుకుంటే పాడుతుండే నాకు నువ్వు పాడు నువ్వు పాడు నువ్వు పాడు నేను అన్నయ్యకి వాడు ఇప్పుడు ఏం పాడలే పాలేనంటే అన్నయ్య కథలు చెప్పలేదా బెడ్రెస్ట్ అంటే నాకు బెడ్రెస్ట్ అంటే నాకు పాటలు పాడమని చూస్తున్నాడు అప్పుడు అన్నీ సహాన్ని పాడాలి పాటల్లో మళ్ళీ పోలయలేదు అన్నీ ఇప్పుడు తలుపుతా చేసి తలుపుతూ పద్మిత్రులు పోయి కానీ ఇక్కడిచ్చేవారు పక్కన మనిషి ఆ పాఠవారం కానీ కరువుల పాడేవారు లేకపోతే అదే కదా కట్టా మానేసి అసలు పాటే బాగుండదు కదా కానీ చిన్నట్లు మంగళార మంగళారా ఎక్కువ పాడేదాన్ని అట్ట మానేసి అలా మానేసిన దాన్ని మళ్ళీ అసలు మానేసినాయి ప్రసాంగంలో ఉండగా ఇక పాడే పెళ్లి చేస్తు పాట ఇది లేదు రకడేశ్వర స్వామి అయితే పెళ్లి చేసే వెకట రమణ సదు గని ఏందలవాడ వెంకట రమణ సదు గని పాలు సుంద్రపుటలలు పటమంచముగా పున్నమీ విన్నెలలు పూలపానుముగా పాళ సుంద్రపుటలలు పటమంచముగా పునమీ విన్నెలూ పూలపానుముగా కనులలోలిగేవరపు పాటులే వ్యూరో చందజే రెనయ్య పాటురో చందే రెనయల వర వెరమూ గంగా నిరే circumvent bring new self toauto boy core exercises festivals Therefore, these movements Str�지 are the moulders of our fellow young people You just want to you only speak deutlich tai festival seeing different reindeer that's why <digital> there is no something <mäßig> that puts in for instance listening and listening nearby Niefirullah Luganda All uh right. -huh. సోరూల జయదేవి జయ రేవీ లీలా వినోదూర జ్లాం స సంభవే వినోదుర జ్లాం స సంభవే జాంధరాస్ సాధుజన దారా మాలి కృదే మాల దీవందారా మాలికాళం కృదే మౌలి విద్రుదాండలే మౌలి విధ్రుదా మండలే మా దేవీ జయ రేవీ హే కృపా జలనిే హే గణా మాలి గే హే కృపా జలనిే గణ మాలి గే హి హే రంభజన వీరాచిదే నా గయక వరదే కీరాచిదే నాగనాయక వరదే ఏకాగినీ గూఢకృష్ణ హృదయ నిగినిూఢ ృష్ణయని వా జయ దేవి జయ రేవీ జయ జయ మంగళం శృందరకాయ మంగళో స్వేర సృందరముఖాయ మంగళో స్వేర సృందరముఖాయ మంగళం మహా మంగళం మందారవ కుళామండిగా పున్నాగా మందారవ కుళ చామిక పున్నాగా కుసుమ సమలంకర అగవరిగాయ సింధూరీల కి బాల బలగాయ సిందూరీలశో విధపాల పలదాయ సిద్ధయోగీంద్రేవిరాయే జమం నీటి శుభమంగళం పాసురాయమంగళం నీసువమం దగార్యాధ శ్రీకృతమే పవనీయ కృపాం దరంగిగాయ కేవల శ్రీదమనోమూలాయ కేవల శ్రీదమనోమానుకూలాయ సాధ సాధ కిరచిదాయ సకల ప్రళయ కళా సగ సకల ప్రళయ కళా సగ అకలుషాత్మక మనో గోచరాయే ప్రగడాోగీ గణయేయ విభవాయే ప్రగడాదియోగిణ గణయేయ విభవాయో ఘ శరాయమ